ీవా గణపతిగం హవామహే కవి కవీనా ఉమం యరాజా బ్రహ్మణస్పత శృమన్నోదసాదన శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమా స్మదాచార్యపే గురు పరపరా ఓం సహనా సహనౌునత్తు సహ వీయంకరవాహై తేజస్వినీతమస్తూ మావిషావై ఓ శాంతి శాంతి శాంతి ఆత్మా అరే ద్రష్ట్రోతవో మంతవ్యో నిదిధ్యాసి మైత్రేయీ ఆత్మనో వా అరే దర్శన శ్రవణేన మత్ విజ్ఞాన అరే మైత్రేయీ మైత్రేయ హే మైత్రేయీ అనర్థము ఆత్మన దర్శన ఆత్మస్వరూపము యొక్క సాక్షాత్కారము చేత అనర్థం ఆ సాక్షాత్కారం ఎలా వస్తుంది శ్రవణేన శ్రవణం చేసి శ్రవణం చేసిన దానిని మత్యా మననం చేసి మననము చేత నిర్ధారితమైన విషయాన్ని నిధిధ్యాసనేనా అంటే విజ్ఞానేనా అంటే విజ్ఞానము అంటే దానిని భావన చేయుట దానిని తనలో తాను అనుభవానికి తెచ్చుకునుట ఆ విధంగా చేయటం అంతా ప్రయత్నం అంతా కూడా భావరూ భావనారూపంగానే ఉంటుంది ఇంట్లో ఫిజికల్గా ఏమీ ఉండదు ఫిజికల్ ఏ సో ఆ విధంగా చేసినట్లయితే ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకున్నట్లయితే ఇదం సర్వం విదితం ఈ సర్వము తెలిసినట్లే అవుతుంది ఈ సర్వము అంటే స్థావర జగత్తు దానికి అధిష్టానంగా ఉండే ఈశ్వరుడు లేదా అది దట్ ఇంక్లూడ్స్ బాడీ మైండ్ ఈ దేహం ఈ మనస్సు అది కూడా జగత్తులో భాగమే అందుకే నేను అని మనం అనుకోవడమే తప్ప అదంతా కూడా జగత్తులో భాగమే తర్వాత అహంకారం వరకు క్షేత్ర వర్గంలోనే ఉంటుంది ఫలానా నేను అనే అహంకారం కూడా క్షేత్రంలో భాగమే సో ఇదంతా కూడా మిథ్యాభూతంగా తెలుస్తూ ఉంటుంది దానికి అధిష్టానమైనటువంటి పరమాత్మ చైతన్యం కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి సాక్షాత్కారము అవుతుంది విషయం తెలుస్తూ ఉంటుంది విషయం తెలిస్తే వాడు ఫ్రీ అయిపోతాడు అదే విముక్తి తెలియడమే విముక్తి ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇదంతా ఇల్లు వకిలి ఇదంతా మన నాది నాది అనుకుంటాం ఎప్పుడైతే వాడు తెలుసుకుంటాడో ఊరికే నాది నాదని ఊరికే అనుకోవడమే కానీ నాది కాదు నీది కాదు ఏది కాదు ఇదంతా కూడా మిథ్య కాబట్టి ఊరికే దీని గురించి అలా ప్రాపులాడడం ఇది అర్థం అని తెలిసేసుకుంటాడు తెలుసు ఫ్రీ అయిపోతాడు అంత మాత్రం చేత రోడ్డు మీద పడిపోవడం ఫ్రీ అయిపోతుంది సో ఆ అనుభవ రూపంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ అనుభవానికి వచ్చే విధంగా సో అది చిన్న దృష్టాంతం మనకి ఇక్కడ అనుభవానికి వచ్చేటువంటి చిన్న విషయం అదే బాగా బ్లో చేస్తే అహం బ్రహ్మాస్మి సర్వము నేనే అనే విధంగా సర్వాత్మభావము అంటారు రాబోతోంది ఆ సర్వాత్మభావాన్ని పొంది జీవన్ముక్తుడై అలా ఉండిపోతాడు ఇక దేహం అంటారు దాని యాత్ర అది చేస్తూ ఉంటుంది దేహయాత్ర నడుస్తూ ఉంటుంది మనం దేహయాత్ర సక్రమంగా నడవడానికి అజ్ఞానులుగా మిగిలిపోనక్కర్లా అజ్ఞానులుగా మిగిలిపోతే దేహయాత్ర సక్రమంగా నడుస్తుందని అనుకోవడం పొరపాటు ఎలాగంటే దేహానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి ఆ రోగం గురించి బెంగ పెట్టేసుకుంటే రోగం తగ్గుతుందా రోగం గురించి బెంగ పెట్టేసుకుని మర్రీ అయిపోతూ ఉంటే రోగం తగ్గిపోతుందా తగ్గిపోదు అయితే మీరు అనొచ్చు మరీ అవడం మానేస్తే తగ్గిపోతుందా తగ్గిపోతుంది సో కరెక్ట్ ఇప్పుడు రైల్వే స్టేషన్లో కూర్చొని రైలు గురించి కంగారు పడిపోతే ఏ ఉపయోగం ఎండ ఎక్కువగా ఉంది రైలు ఇంకా ఈ ప్రభుత్వం వల్ల రైలు ఇలాగే ఉంటాయని మీరు ఊరితే కంగారు పడిపోతూ ఉడికిపోతూ ఉంటే పోనీ మీరల్లా అంతలా ఉడికిపోయినందుకు రైలు తొందరగా వచ్చేస్తుందా కాదు కదా ఈ సంవత్సరం కూడా అలాంటి సో జో హోతా హై సో హోతా హై మనం ఊరికే వర్రీ అయిపోయి కామనలు పెట్టేసుకుని భయాలు పెట్టేసుకునే ఆ విధంగా బంధానికి కట్టుబడి బంధ బంధులమై విముక్తి అంటే ఈ మనస్సు చేత కల్పించబడినటువంటి బంధం నుంచి విడుదల అని అర్థం కాబట్టి దీనికి విచార మార్గం ఒక్కటే వేరే మార్గం వెళ్ళలేదు మార్గం విచారం చేస్తూ చేయాల్సిన పనులు చేసుకుంటాం విచార మార్గం అంటే ఇంక చేయాల్సిన పనులన్నీ కట్టి పెట్టేసి అలా కూర్చొని పిండి రుబ్బినట్టుగా అలా విచారం చేస్తూ ఉంటారు నేను కాదు విచారంలో భాగంగా కర్తవ్యాన్ని చేయాల్సి వస్తే కర్తవ్యాన్ని చేస్తాం ప్రతీదీ మనం విమర్శించి తెలుసుకుంటాం ఎంక్వైరీ చేస్తాం సాధారణంగా మనుషులు పరిశీలించరు పరిశీలించకుండా అలా గుడ్డెద్దులాగా పోతూ ఉంటారు సో అలా ఉండకూడదు పరిశీలించాలి నేను అన్నీ పరిశీలిస్తూ ఉంటా కావాలని పని కట్టుకుని పరిశీలించను అలా పరిశీలన కింద అయిపోతుంది ఎందుకో తెలియదు మరి అది బహుశా ఈ లక్షణం ఏమో నాకు తెలియదు నేను ఇవాళ పొద్దున్న ఓ ఒకటి చూశాను శ్రీ దత్త విఠల పంచముఖి వైన్ షా చాలా బాగా గుర్తుంది నాకు ఇదొకటి చూశాను ఇంకొకటి కూడా చూశాను శ్రీ హనుమాన్ వైన్ షాప్ ఈరోజు చూశాను హనుమాన్ వైన్ షాప్ పోనీ హనుమాన్ వైన్ షాప్ అతను హనుమత్ భక్తుడు వైన్ షాప్ పెట్టుకున్నాడు ప్రపంచం అలా ఉండదు అతను హనుమంత భక్తులు రోజు హనుమంతుగా దేవాలయానికి వెళ్తాడు ముఖాన్ని సింధూరంగా గట్టిగా పెట్టుకుంటాడు వైన్ షాప్ బిజినెస్ చేసుకుంటున్నాడు మొన్న పాత్రలోకి ఉన్నాడు షాపు వైన్ ఆ ఏరియాకి వైన్ ప్రభుత్వం వాళ్ళ ఉన్నాడు డబ్బు షాప్ పెట్టుకున్నాడు ఇది అది ఎలా ఇది ఇది ఎలా దత్త విత్తల పంచముఖ వైన్ షాప్ పంచముఖి అడుగు వినిపోయి పంచముఖి సో జనం ఇన్వెస్టిగేట్ వైన్ షాప్ గురించి అలాంటి పెట్టండి ఎక్కడో పట్టుకున్నాడు కదా ఇది అసలు పాపం ఏదో భక్తిగా పెట్టుకున్నాడు ఎవడో పెట్టాడు వీడికి పంచముఖి అని పెట్టాడు అది అలాగే అదుకోవాలండి పంచముఖి అని ఎవడో పెట్టాడు ఏ పంచముఖి ఏమిటండి ఏ ఎవడు చెప్పాడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు పంచముఖి అని ఏదో ఏదో చెప్పాడు ఇప్పుడు శివుడికి సద్విజాతాది ముఖాలు ఉన్నాయని దాని మీద బోర్డంత విస్తృతమైన విచారం ఉన్నది స్వృత సంహితలో చాలా చక్కగా ముఖము అంటే ఒక ఒక ఎక్స్ప్రెషన్ అని ఇప్పుడు ఉదాహరణకి నేను ఇంగ్లీష్లో పాఠం చెప్తాను తెలుగులో పాఠం చెప్తాను అనుకోండి మీరు ఎవరైనా ఒక కవి స్వామీజీకి రెండు ముఖాలు ఉన్నాయనొచ్చు రెండు ముఖాలు ఉన్నాయనొచ్చు ఒక ముఖంతో ఇంగ్లీష్లో చెప్తాడు ఇంకో ముఖంతో తెలుగులో చెప్తాడు అలాగనే మీరేమో ఇప్పుడు రెండు ముఖాలతో ఓ బొమ్మ ఒకటి తీసి అక్కడ పెట్టారనుకోండి అది విడూరంగా ఉంటుంది తప్ప తెలువైన మాట అనిపించుకోవచ్చు సో ఇలా ఇన్వెస్టిగేట్ చేయాలి వడ్డీ వినుభా ఐదు ముఖాలు ఉంటాయి వడ్డీ వినిపోయి ట్యాక్స్ ఇన్వెస్టిగేట్ చేయాలి మీకు ఇన్వెస్టిగేట్ మీ అంతా మీరు చేయబోతే చేసిన వాళ్ళనైనా ఫాలో అవ్వాలి సూత సంహిత తీసి మీరు చూస్తే తెలుస్తుంది పంచముఖాలుంటే ఒక కనుక మనం మనం ఉన్న బంధాన్ని మనం ఇన్వెస్టిగేట్ చేయాలి విచారం చేయాలి మత్య మననం చేయాలి తర్వాత తన లోపల అన్వేషణ చేయాలి తన ఎందు అన్వేషణ చేయాలి సో ఈ జగత్తుకు కారణమేమి అని తెలుసుకోవాలనుకోండి సపోజ్ ఒక టెలిస్కోప్ తీసుకుని అలా మైక్రో టెలిస్కోప్లో అలా గెలాక్సీలని నక్షత్రాలని వాటిని పరిశీలిస్తూ అక్కడ ఏమైనా జగత్తుకి కారణం మనకి దొరుకుతుందేమో అని ఒక అన్వేషణ ఉన్నది అది ఒక రకం ఇంకో అన్వేషణ ఏమిటంటే జగత్తుకి కారణము మనకి ఇక్కడ తెలుస్తుంది తనలో అన్వేషించాలి ఎందుకంటే మీరు జగత్ అనేది ఏదైతే అంటున్నారో అది మీ నుంచి బయటికి ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది ఎప్పుడో కూడా మీరు ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి జగత్తుకి కారణం మీయందు కనుక మీరు అన్వేషించినట్లయితే మీయందు మీకు జగత్తు కారణం తెలిసే అవకాశం ఉంటుంది అన్వేషించాలి అంతేగాని ఎవరినో ఒకని పట్టుకుని ఎలా జగత్ కారణం ఏదని అడిగితే వాడు ఏదో చెప్తాడు పంచముఖియో త్రిముఖియో అదే ఇదేది కాదు జరూసలం నుంచి వచ్చిన జగత్ కారణం అని ఇంకొకటిదో కొత్తది పెడతాయి సో అలాగే కాదు పరిశీలించాలి ఇన్వెస్టిగేట్ చేయాలి కాబట్టి మథ్యా విజ్ఞానైనా ఇదం సర్వం విద్యుతం సార్ దీనికి విచార మార్గము అంట ఈ విచార మార్గము అనేదానికి నీకు దృష్టాంతం చెప్తా శ్రవణైన మథ్యా విజ్ఞానైనా దర్శనైనా ఇదం సర్వం విదితం ఈ సర్వము మీకు తెలుస్తుంది సర్వము అంటే ఊళ్ళో ఎంతమంది ఉన్నారో ఎన్ని ఉన్నాయి అలాంటి మీనింగ్లెస్ సమాచారం కాదు ఈ మధ్యకాలంలో ఈ గూగుళ్ళు ఇవి వచ్చి ఏవేమో సమాచారాన్ని ఇష్టం ఉంటాయి ఏం చేసుకుంటారా సమాచారం ఇప్పుడు గూగుల్కి వెళ్ళి ఫలానా నగరంలో లండన్ నగరంలో ఫలానా చోట ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అని మీరు క్వశ్చన్ ఒకటి పెడితే అది మెసేజ్ చేసి ఫలా ఇన్ని ఏం చెప్తున్నా ఏం చేసుకుంటారంటే అలాంటి సమాచారం అలాగే కాదు అది కాదు తెలియడం అంటే తెలియడం అంటే ఏంటంటే జీవితం అనగానేమి ఈశ్వరుని యొక్క తత్వం ఎత్తిది నేను అనగానేమి నేను అనే అనుభవం ఉన్నదే దీని మూలమెట్టిది అలాగే తెలుసుకోవాలి అది తెలియడం అంటే ఏది తెలిస్తే సర్వము తెలిసినట్లవుతుందో సర్వం విదితం సార్ సో అటువంటి జ్ఞానాన్ని సాక్షాత్కారం జ్ఞానము అంటే తెలియడం అంటే ఏదో ఘటపటాదులు తెలిసినట్టు కాదు అనుభవపూర్వకంగా తెలియత అది దానికి మనం ప్రయత్నించాలి దానికి దృష్టాంతం విచార మార్గంలో దృష్టాంతం ఏం చెప్తారంటే ఈ కోడిగుడ్డు ఉంది కదా కోడిగుడ్డు లోపల పిల్ల తయారై ఉంది ఇప్పుడు ఆ తయారయిన పిల్ల మీరు ఆలోచించండి లోపల కూర్చుని ఇప్పుడు ఈ గుడ్డు పొగులుతుంది అప్పుడు నేను విశాల ప్రపంచంలోకి వస్తాను అప్పుడు ఆ విశాల ప్రపంచం ఎలా ఉంటుంది ఎలా ఉంటుందబ్బా అని లోపల ఆ గుడ్డు లోపల కూర్చుని ఊహాగానం చేస్తూ కూర్చుంది అనుకోండి ఊహాపోహలు చేస్తూ విశాల ప్రపంచం ఎలా ఉంటుంది ఫలానా విధంగా ఉంటుంది ఏమో కాదేమో ఇంకో అలా ఉండదేమో బహుశా ఇంకో రకంగా ఉంటుందేమో అని ఆ బుడ్డు లోపల ఆ షెల్ అంటుంది ఆ పెంకు లోపల పై పెంకుందిగా దాని లోపల కూర్చుని ఊహాపూహలు చేస్తే ఉపయోగం ఏముందండి అలాగే అనవసరం కదా మరి ఏం చేయాలా ఆ కోడిపి ఏం చేయాలి ముక్కుతోటి ఆ షెల్లని టా టా టాక్ కొడుతూ కూర్చోవాలి ఎందుకంటే ఆ షెల్ల లోపల బంధించబడి ఉన్నది కనుక అలా పొడుస్తూ ఉంటుంది ఆ షెల్లని ఆ పై పెంకుని పొడుస్తూ ఉంటుంది అలా పొడవుగా పొడవుగా పొడవుగా అది క్రాక్ ఇస్తుంది క్రమంగా విడుతుంది క్రాక్ ఇచ్చి దాని నుంచి పైకి వస్తుంది పైకి వస్తే విశాల ప్రపంచం సాక్షాత్కరిస్తుంది అది పద్ధతి అది దృష్టాంతం చాలా మంచి దృష్టాంతం సో ఆ విధంగా శ్రవణైన మత్యా విజ్ఞానైనా దర్శనైనా ఇదం సర్వం విదుతం సార్ ఆ విధంగా శ్రవణం చేస్తూ ఉండాలి నిరంతరం సో వేదాంత శ్రవణానికి మొ మొదటి స్థానాన్ని ఇవ్వాలి జీవితంలో పెద్దపీట వేసుకోవాలి జీవితంలో ప్రతిదినమూ శ్రవణం చేయాలి శ్రవణం సరైనటువంటి విధానంగా శ్రవణం చేయాలి తలాతో కాలేమి శ్రవణం కాదు శ్రవణం అంటే సరైనటువంటి పద్ధతిలో వేదాంతాన్ని శ్రవణం చేయాలి మననం చేయాలి నిధిధ్యాసనం చేయాలి పరిశీలించాలి ఎందుకు ఇలా ఉన్నది మనస్సులో ఏదైనా క్లేషం కలిగితే ఈ క్లేషం ఎందుకు కలుగుతుంది ఏదైనా భయం కలిగితే ఈ భయం ఎందుకు కలుగుతుంది ఏదైనా బలహీనతలు పొడసూపినట్లయితే ఈ బలహీనత దాన్ని గుర్తుపట్టడం ఇదిగో ఈ బలహీనత మనం గలదు అని తెలుసుకోవడం సో ఆ మనం ఆ కోడిపిల్ల లోపల కోడిపిల్ల అది ఎప్పుడూ కూడా లోపల కూర్చొని ఊహాగానం చేయదు మీరు కోడిపిల్లని పరిశీలించి వాళ్ళని అడిగితే చెప్తారు అది ఊహాగానం ఏం చేయదు అది ఏం చేస్తుంది తెలిసినా పొడుస్తూ ఉంటుంది ఆ షెల్లని టక్ టక్ టక్ పొడిచేస్తూ అంతే టక్ మన షెల్ బ్రేక్ అవుతుంది కాళ్ళతోటి ఆ షెల్లను ఇటు తూసేసి బయటకు ఆ విధంగానే మనం కూడా మన చుట్టూ అజ్ఞానం చేత మనం నిర్మించుకున్నటువంటి ఈ బంధాన్ని విచార మార్గం చేతను పొగులు కొట్టుకుని అలా చేసినట్లయితే ఆ కోడిపి బయటికి రాగానే విశాలమైన ప్రపంచమంతా దానికి సాక్షాత్కరిస్తుంది అదేవిధంగా మీరు కూడా మీకోసం మీరు కల్పించుకున్నటువంటి అజ్ఞాన బంధం నుంచి ఎప్పుడైతే బయటకు మీకు సర్వము ఆత్మయే అనే దర్శనము కలిగి మనిషి జీవన్ముక్తుడైపోతాడు కాబట్టి ఆ విధంగా విచారం చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి ఈ విషయాన్ని మనం చర్చిస్తూ ఉన్నాము దాంట్లో ఈవేళ చదివినటువంటి ఆ వాక్యానికి అవతారికనే అన్నాం ఎంతో బ్రహ్మక్షత్రాది కర్మ నిమిత్తం వర్ణాశ్రమాది లక్షణం ఇప్పుడు చూడండి ఈ వర్ణాశ్రమాది లక్షణం ఆత్మనే అధ్యారోపితం అంటున్నారా ఇది చాలా ప్రధానమైన ఘట్టం వేదాంతంలో దీన్ని జాగ్రత్తగా మనం అందుకోవాల్సి ఉంటుంది ఈ ప్రయత్నంలో భాగంగా ఒకప్పుడు ఈ వేదంత పాఠం ఎలా ఉంటుందంటే కొంచెం కొంచెం నిర్మోహమాతంగా కనుక చెప్పినట్లయితే మనకున్న కల్చరల్ కండిషనింగ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటికీ కొంత విరుద్ధంగా ఉంటుంది నేను కొంత చెప్పినట్టున్నాను ఈ సమాచారం ఇప్పుడు నేను పుట్టాను అనేది వీడు తన ఇల్లు ఆరోపించుకుంటాడు ఆత్మనే అధ్యారోపితం ఇది చూడండి దీన్ని బుద్ధిస్ట్ లిటరేచర్లో కూడా బాగా డిస్క్రైబ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు మనం ఒకే రకంగా చెప్తాం శంకరులను బుద్ధు బౌద్ధులు కూడా ఒకే రకంగా చెప్తారు చాలా అంశాలు అంచేతనే వీళ్ళు శంకరులకి ప్రచ్ఛన్న బౌద్ధులను పేరు పెట్టేశారు ఈ ఆచార్యులు ఏం చేశారంటే ద్వైతాచార్యులు శంకరులకి ప్రచ్ఛన్న బౌద్ధులను పేరు పెట్టేశారు కారణం ఏంటంటే వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు కూడా విస్తారంగా చదివిన ఆచార్యులే కదా చూసుకుంటే వాళ్ళేమో చెప్పే మాట ద్వైతని చెప్తారు రైతం అంటే ఏమిటి ఇది సత్యమే అది సత్యమే అని చెప్తారు సత్యంలో వికల్పాన్ని అంగీకరిస్తారు సత్యంలో వికల్పం ఉండదు వికల్పం ఉన్నది సత్యం కాదు సో అది వాళ్ళు స్వీకరించాలి ఇప్పుడు ఉదాహరణకి ఏదైతే ఒక కాలంలో పుట్టి మరో కాలంలో గిట్టుతుందో అది అనిత్యము అంటారు ఏ అనిత్యము ఒకప్పుడు పుట్టింది ఇంకొప్పుడు గిట్టింది అనిత్యం కదా నిత్యం కాదు కదా ఏది అనిత్యమో అది అసత్యమే అని దాని అద్వైత వేదాంతం యొక్క ఒక ప్రధానమైన ప్రతిపాదన రామానుజాచార్యులు ఏమంటారంటే నేను దీన్ని ఒప్పుకోను ఉంటాను ఏది అనిత్యమో అది కూడా అసత్యమే అది కూడా సత్యమే దేవుడు నిత్యుడు జగత్తు అనిత్యం దేవుడు నిత్యుడు కదా జగత్తు ఒకసారి పుట్టింది ఇంకోసారి సృష్టి ప్రళయం ఉంటాయి జగత్తుకి జగత్తు అనిత్యం సరే దేవుడి నుంచి పుడుతుంది దేవుళ్ళో విలీనమవుతుంది దేవుడు నిత్యం కాబట్టి దేవుడు సత్యం అవుతాడు అనిత్యమైనది అసత్యమవుతుంది వేదాంతం యొక్క ప్రతిపాదన కానీ ఆయన ఏమంటారంటే అనిత్యం అసత్యం అవుతుందని నేను ఒప్పుకోను అంట అనిత్యం అసత్యమని నేను ఒప్పుకోను అనిత్యం కూడా సత్యమే నిత్యము సత్యమే అనిత్యం కూడా సత్యమే ఈ నిత్యమైన సత్యానికి ఈ అనిత్యమైన సత్యము విశేషణంగా ఉంటుంది అనేసి దానికి విశిష్టాద్వైతం సో సత్యంలో వికల్పాన్ని స్వీకరిస్తారు ఎప్పుడైతే వాళ్ళు సత్యంలో వికల్పాన్ని ఆ ఎందుకు స్వీకరిస్తావై అంటే నేను అలా తీసి స్వీకరిస్తానండి అది నా ఇష్టం అన్నట్టుగా డెమోక్రసీ కాబట్టి నడిచిపోతుంది ఎవరు కాదంటారు అదో సిద్ధాంతం పది మంది ఫాలో అయ్యి వాళ్ళు ఉన్నట్లయితే సమస్య లేదు పది మంది ఫాలో అవ్వాలంటే మీరు సత్యం అసత్యం నిత్యం అనిత్యం అంటే ఎవడు ఫాలో పడుతుందండి మిమ్మల్ని ఫాలో అవ్వాలంటే మీరు నామమో బొట్టో ఏదో ఒకటి గట్టిగా పెట్టి కొంత బాహ్యమైనటువంటి ఒక స్ట్రక్చర్ని పెట్టి వాళ్ళ ముందు పెట్టాలి అప్పుడు ఫాలో అవుతారు ఒక విగ్రహం ఏదో తీసుకొచ్చి అక్కడ పెడితే ఫాలో అవుతారు కానీ మీరు ఏది సత్యమో అదే నిత్యమో ఇలాగ వేదాంతం మాట్లాడితే ఉన్నవాడు కూడా లేచక్క పోతారు సార్ లేరాబాద్ కాబట్టి ఆయన ఏం చేశారంటే విగ్రహారాధన ఇలాంటివి కొంచెం గట్టిగా పెట్టి మాడ వీధులు ఊరేదింపులు ఇలాంటివన్నీ పెట్టి దాన్ని బాగా బలం చేసి పెట్టారు దాంతో ఫాలోయర్స్ ఉంటారు ఈ ఫాలోయర్స్కి ఈమె చెప్పి ఫిలాసఫీ వాళ్ళకి అక్కర్లా సత్యం ఇచ్చే ఈ గోళ వాళ్ళకి అక్కర్లా అది మీరు మీరు చూసుకోండి అని వాళ్ళు మాడ వీధులు ఊరేదింపులతో సెటిల్ అయిపోతారు వాళ్ళు పొల్లడు వాడవీధులు కాబట్టి హోళువర ఒకటి ఎక్కడో వెళ్ళదు నేను వాటవాళ్ళతో కదా సో కాబట్టి ఈ శంకర్ ఈ ఆచార్యులు చూశారు శంకరుల యొక్క స్టైల్ చూసి బుద్ధుడి బౌద్ధుడు బుద్ధుడు కాదు బౌద్ధుల యొక్క స్టైల్ చూసి ఎరే వీళ్ళిద్దరూ కోడబలుక్కున్నట్లున్నారా బాబు అనేసి ఈయన బౌద్ధుడు సో బౌద్ధము దేశం నుంచి బయటకు వెళ్ళిపోతున్న రోజులవి అప్పుడు ఈయన బౌద్ధులు అనేశారు అంటే ఈయన కూడా ఈ అద్వైతాన్ని కూడా మీరు పిలకపట్టుకుని బయటకు పమించేసేయట్రా ఈ దేశంలో ఉండని వద్దనే ఒక ఆకాంక్ష మనస్సులో పెట్టుకుని బౌద్ధులు అనేశారు అంచేత అద్వైతం కూడా బయటకు పోయింది చాలా మటుక్ చాలా పోయింది ఇప్పుడు అద్వైతం ఇప్పుడు ప్రపంచంలో ఉన్నంత ఇండియాలో లేదు ఇప్పుడు ఇప్పుడు అద్వైత ఫౌండేషన్స్ ఉన్నాయి ప్రపంచంలో వాళ్ళ అద్వైతాన్ని అలా ప్రేమగా ఆరాధించేస్తూ సేవిస్తూ ఉంటారు ఇప్పుడు వెంకోవర్లో ఆయన ఉన్నాడు రిఖార్థ్ టోలే అని ఆయన ఉన్నాడు ఆయనకు శిష్యుడు కిమ్ అని ఒక శిష్యుడు వాళ్ళిద్దరూ ఆ అద్వైతాన్ని భగవాన్ రమణ మహర్షి భగవద్గీత ఉపనిషత్తుల్లో చెప్పిన అద్వైతాన్ని వాళ్ళలా చాలా శ్రద్ధగా సేవిస్తూ ఉంటారు వాళ్ళ వెనకాల చాలామంది ఫాలోయర్స్ ఉంటారు వాళ్ళు అద్వైతం తప్పి ఇంకేం మాట్లాడరు వేరే మన అద్వైత పీఠాలు ఉన్నాయి చూడండి అక్కడ ఆ అద్వైతం అనే మాటే మాట్లాడరు వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతున్నారు కూడా ఎవరికి తెలియదు ఏ తలుపులు వేసుకున్నా ఏమైనా అద్వైతం గురించి ఏమైనా మాట్లాడుతున్నారేమో మనం నాకు తెలియదు బయటకు వినపడేట్లా అద్వైతం అనే మాట అంటారు అనుగ్రహ భాషణం చేస్తారంటే ఏమిటి అనుగ్రహ భాషణం దాంట్లో అద్వైతమే ఎనీవే కొంత నేను దైకి సైనట్టున్నాను మళ్ళీ వెనక్కి సో ఈ బౌద్ధులు చేసిన ప్రతిపాదన శంకర్లు ఇక్కడ చేస్తున్న ప్రతిపాదన చాలా చిత్రంగా ఉంటుంది ఇప్పుడు చూడండి నేను అంటాడు నేను ఫలానా అంటాడు ఈ నేను ఫలానా అనేది ఒక మూర్తి మూర్తి అంటే ఇమేజ్ అని అర్థం ఒక ఇమేజ్ ఒక మూర్తి మీకు మీరు ఒక మూర్తిని క్రియేట్ చేసుకున్నారు ఎలా క్రియేట్ చేసుకున్నారు మీరు చెప్పండి అంటే కంటికి కనపడేవి కొన్ని చెవులతో విన్నవి కొన్ని అంటే రూప నామ కనబడేదాన్ని రూప అంటారు వినేదాన్ని నామ అంటారు ఈ రూపాల్ని ఈ నామాన్ని రూపాలను నామాలను కలెక్ట్ చేసుకుని ఈ రూప నామరూపములే ఉపాధానంగా అంటే అదే మసాలా ఈ నామరూపములు అనే మసాలాతోటి ఒక మూర్తి తయారు చేశారు మూర్తి తయారు చేయాలంటే మెటీరియల్ ఉండాలి కదండి ఇప్పుడు మీరు వెండితో చేస్తారు మూర్తి దేవుడు మూర్తి చేశారనుకోండి ఎలా చేస్తారు వెండితో చేస్తారు అయితే రాయితో పంచలోహాలతో చేస్తారు లేదా రాయితో చేస్తారు అదేవిధంగా మీకు మీరు ఒక మూర్తిని చేసుకున్నారు ఏమిటి ఆ మూర్తి మీరు చూసేది మీరు విన్నది మీరు చూసేదాన్ని బట్టి నేను ఫైవ్ ఫుట్ సిక్స్ ఇంచెస్ మనిషిని మగవాడిని కంటితో చూసి ఇవి మగవాడిని బ్రౌన్ బ్రౌన్ పర్సను వైటు కాదు బ్లాకు కాదు బ్రౌను ఏమండి ఇది కంటితో చూసేది ఇవన్నీ ఇది సమాచారం ఇవి పెట్టుకున్న ఒక మూర్తి మూర్తి అంటే ఇమేజ్ ఒక ఇమేజ్ని నాకు నేను క్రియేట్ చేసుకున్నాను తర్వాత విన్న ఉంటాయి విన్నవేమిటి బ్రాహ్మణుణ్ణి ఆయన వర్ణాశ్రమాది రవిభత్తం నేను బ్రాహ్మణుణ్ణి నేను క్షత్రియుణ్ణి అని ఒక మూర్తి చేసుకుంటా ఇది వైదికం బ్రాహ్మణుని క్షత్రియుడిని అంటే వైదికం నేను మాదికను నేను బలిజను నేను కాపును నేను ఫలానా వర్గానికి చెందిన వాడిని అంటే ఇది రాజకీయం మొత్తానికి వైదికం వెనుకో ప్రయోజనం ఉంటుంది ఏమిటో ప్రయోజనం ఆ వర్ణం ఏమిటో నిర్ధారణ అయితే దానికి కర్మ చేసుకుని స్వర్గానికి పోవాలి అది వైదికుడి యొక్క ప్రయోజనం వీడిగో ప్రయోజనం ఉంటుంది నేను కాపు వర్గానికి చెందినవాడిని అంటాడు కాపు వర్గానికి చెందినవాడిని అంటే చూసుకోమల్లా కాపులు చాలామంది ఉన్నారు మేము రేపొద్దున్న ఎలక్షన్స్లో నిన్ను దింపాలన్నా నేను లెక్కించాలన్నా మేమే ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగా ఉంటుంది సో అది రాజకీయ దానివల్ల ఏమో కొన్ని ఫలితాలు కాపు వర్గానికి చెందిన వాళ్ళకు ఒక మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది అది బహుశా మీరు నాకే ఇస్తారేమో నేను కాపు నేను తెలుసుకున్నారా మీరు అది అని దానికోసం కాపు కాపు ఉంటూ ఒక మూర్తి ఒక ప్రయోజనాన్ని అపేక్షించి ఒక కులం ఇంకా ఆశ్రమాలు ఉన్నాయి నేను గృహస్థుడిని నేను బ్రహ్మచారిని నేను బ్రహ్మచారిని నేను బ్రహ్మచారిని నేను పూర్వం వాళ్ళు అనివారు ఎందుకోసం వేదం చదవడం కోసం అలా అనేవారు ఇప్పుడు ఎందుకు అంటున్నారు ఎవరైనా పిల్లనివ్వడానికి ముందుకు రెండుగా బాబు అని చెప్పడం కోసం అలా అనుకున్నారు ఫర్ వాట్ ఎవర్ రీజన్ అయితే కట్నం ఎంత ఇస్తారో కోసం నేను బ్రహ్మచారిని పూర్వం వాళ్ళు నేను గృహస్థుని గృహస్థుని అనేవారు దేనికోసం అనేవారంటే ఏదో కర్మ చేయడం కోసం అనేవారు ఇప్పుడు వాళ్ళు భోగాల కోసం అలా అంటున్నారు సో నిన్న భాగవతంలో చెప్పుకున్నట్టుగా మిథునత రతయే చరత జతగట్టి జట్టు గట్టి కోసం ప్రవర్తిల్లుతున్నాడు అని గృహస్థాశ్రమాన్ని ఆ వివరించుకుని సమాజం ముందుకు నడుస్తూ వానప్రస్థం సన్యాసం ఉన్నాయని కూడా మరిచిపోయారు జనాలు ఎవడైనా ఎవరికైనా గుర్తు వస్తే వానప్రస్థం గుర్తురాదు సన్యాసమే గుర్తు వస్తుంది హడావిడే తప్ప సన్యాసం తీసుకునే ముందు కొంత వానప్రస్థంగా పవిత్రంగా విరక్తంగా జీవించాలి శాస్త్రాన్ని కొంత చదువుకోవాలి కొంత పాండిని కొంత తర్క కూడా చదువుకో అది ఉండదు ఇకే సన్యాసం తీసేసుకోవాలని హడావిడి తప్ప సన్యాసం తీసుకున్న తర్వాత వీడికి జాతనైన విద్య ఏంటంటే జాతకాలు చెప్పడం జాతనం ఉన్న వాడికి ఇంకా అంతకంటే వేరే ఏడు జాతకాలు వివేక చూడమని విచార మార్గం ఏం తెలియదు ఇంకా నేర్చుకోవడం తర్వాత జాతకాలు అయితే బాగా చెప్తాడు సో ఈ రకంగా ఒక ఆశ్రమం అని ఇది మోడర్న సో ఈ విధంగా ఒక మూర్తి ఈ నామరూపాలను అన్నింటినీ పోగేస్తుంది ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ ఇత్యాది ఉన్నాయనుకోండి ఆ నామములు వాటికి ఒక మెంటల్ ఫార్మ్ ఉంటుంది మెంటల్ షేప్ ఉంటుంది రూపం ఉంటుంది వాటికి కూడా ఫిజికల్ షేప్ కాదు మెంటల్ షేప్ ఒకటి ఒక ఐడియా బ్రాహ్మణానగానే ఒక ఐడియా దట్ ఈజ్ ఇట్స్ ఫామ్ వర్డ్ అండ్ ఏ ఫార్మ్ ఇవన్నీ పోవేసుకుని తనకి తాను ఒక కల్పించుకుంటాడు ఒక ఇమేజ్ని కల్పించుకుంటాడు అదే అంటున్నారు అసలు ఏంటంటే పాయింట్ ఇది సరిగ్గా ఇలాగే వర్ణిస్తారు బౌద్ధులు కూడా సో బ్రహ్మక్షత్రాది కర్మని అది ఇమేజ్ ఆ ఇమేజ్ ఆ ఉంటుంది నేను బ్రాహ్మణుణ్ణి నేను క్షత్రియుణ్ణి అలా ఉంటుంది తర్వాత ఈ ఇమేజ్ యొక్క ప్రయోజనం ఏమిటంటే కర్మ నిమిత్తం నేను చెప్పాను కదా ఆ ఇమేజ్ని బట్టి వాడు చేసి కర్మ ఉంటుంది కింద టీకాకారుడు ఫలావసానం సఫలం ఇది అది కూడా చెప్పాను నేను కర్మ నిమిత్తం నేను బ్రాహ్మణున్నా అనగానే యజ్ఞం చేసే స్వర్గానికి పోతాను సో అలాగ ఏదో ఒక ఫలం ఉంటుంది దానికి రాజకీయం ఉంటే నాకేదో మంత్రి పదం ఏదో వస్తుందని ఏదో ఫలం మొత్తాంతో ఫలం సో వర్ణాశ్రమాది లక్షణం ఆ ఇమేజ్లో ఓ వర్ణం ఉంటుంది ఓ ఆశ్రమం ఉంటుంది ఆదిశబ్దం చేత ఆ ఇమేజ్లో వీడు ఇంకో కొన్ని జత చేస్తాడు అదేమిటంటే ఒక స్త్రీని చూసి నేను భర్తని అంటాడు అది కూడా ఇమేజే ఆ స్త్రీని చూసినప్పుడల్లా నేను భర్తని అనుకుంటాను నేను భర్తనే వీడు అనుకున్నంత కాలము ఆమెకి వీడికి సశి కుదరదు ఎందుకంటే నేను భర్తని అనగానే కాబట్టి నా మాట ఆవిడ వినాలి అని వీడు అనుకుంటాడు ఆవిడ అనుకుంటుంది సరేనా నీ మాటనే వింటున్నాను సరే మనం నువ్వు నాకేమి ఆవిడ అనుకుంటూ ఉంటుంది సో అది అది సరిగ్గా అతక ఎప్పుడు అతుకుతుందంటే నేను భర్తను అని అనుకోవడం మానేసినప్పుడే అతుకుతుంది అప్పుడప్పుడు మానేస్తాడు అప్పుడప్పుడు నేను భర్తను అని మర్చిపోతాడు గుర్తు ఉండదు అప్పుడు ప్రేమ ప్రకటమవుతుంది మీరు మన జీవితంలో అనుభవంలో ఉన్న విషయాలే కదా ఇవి కాబట్టి ఇదొక కాబట్టి ఆ ఇమేజ్లో నేను భర్తను నేను భార్యను నేను తండ్రిని నేను కొడుకును ఇవన్నీ కూడా ఆ ఇమేజ్లో ఆ మూర్తిలో ఇటువంటి మూర్తిని ఒక దాన్ని వీడు లోపల ప్రతిష్ఠించి కూర్చుంటాడు తన మీద తాను ఆరోపించి కూర్చుంటాడు ఈ సత్యమా కాదా అంతే సత్యమే అంటే వీడు సత్యమని వీడు అనుకుంటాడు ఇంకా ఈ ఇంకో కొంచెం సమాచారం ఉంది ఏమిటంటే నేను కర్తని నేను భోక్త ఇవి ఫిలసాఫికల్ ఎక్కడో వింటాడు నువ్వు కర్తవని కాబట్టి నేను కర్తని నువ్వు నేను భోక్తని అని ఇవన్నీ పోవేసుకుంటాడు మాకు అలాగే అనుభవానికి వస్తుంది కదా మా అనుభవమే సత్యము అంటాడు మాకు అనుభవానికి వస్తుందని అనాలి తప్ప మాకు అనుభవానికి వచ్చేదే సత్యము అనకూడదు ఇప్పుడు ఆకాశము నీలంగా ఉన్నట్టుగా మీకు అనుభవానికి వస్తుంది కాబట్టి అదే సత్యం అని అలా అనకూడదు కంగారుపడి అనుభవానికి రావడం వేరు సత్యం ఇంకొక సమాచారం అది వేరు అదేం నాకు అనుభవానికి వచ్చిందే సత్యం అనుకుంటాడు నాకు భోక్తృత్వ అనుభవానికి వస్తుంది నేను భోక్తను వస్తుంది కాబట్టి ఆ మూర్తి ఎందు కర్తృత్వ కూడా అటాచ్ చేస్తాడు ఇదిగో ఇది మసాలా ఈ మసాలాతోటి ఒక మూర్తి తయారు చేస్తాడు ఈ మూర్తిని ఏం చేస్తాడో తెలుసునండి తా ఆరోపిస్తాడు ఇప్పుడు ఆత్మ అంటే ఈ మూర్తి అనుకుంటాడు ఎప్పుడైతే మీరు ఆరోపణ చేసేసారో ఈ ఏది ఆరోపించారో అదే సత్యంగా భాషిస్తుంది దేనిపై ఆరోపించారో అది తప్పివేయబడి అది మీకు కనపడడం మానేసింది కాబట్టి యథార్థమైన ఆత్మస్వరూపము కప్పివేయబడి ఈ మూర్తి మిగులుతుంది వీడికి ఈ మూర్తి సత్యం కావచ్చు కదా అంటే సత్యం కాదండి అజ్ఞానం చేత ఆరోపించబడింది ఏది అజ్ఞానం చేత ఆరోపించబడుతుందో అది అసత్యమై తీరుతుంది మీరు ఆరోపించింది సత్యమైతే దాన్ని అజ్ఞానం అంటారా కాబట్టి ఈ మూర్తిని వీడు ఆరోపించుకుంటాడు ఆరోపించి గట్టిగా ప్రతిష్ఠించుకుంటాడు అంటే బలంగా బిగుసుకుని ఉంటుంది ఆ మూర్తి ఆ మూర్తికి ఏదైనా తేడా వచ్చిందంటే ఇష్టపడడం ఇప్పుడు బాగా దృఢమైనటువంటి వర్ణాభిమానం గల వ్యక్తి నేను చెప్పిన ప్రసంగంలోని కొన్ని వాక్యాలు నచ్చం దృఢమైన వర్ణాభిమానం గలవాడికి అలాగే దృఢమైన ఆశ్రమాభిమానం గలవాడికి నేను చెప్పిన వాక్యాల్లో కొన్ని నచ్చం నేను కర్తను భోక్తను అని దృఢంగా విశ్వసించేవాడికి నేను చెప్పిన వాక్యాలు నచ్చం ఇలా ఎవరికీ నచ్చం మీకు అందరికీ ఎవరికి నచ్చుబాటయ్యే వాక్యం మీరు పలకలేరు మీరు పాఠం యథార్థంగా చెప్పాలంటే నచ్చుబయ్యే వాక్యం పలకో పలకలేరంతే అంచేతనే నచ్చుబాటుతో సంబంధం లేకుండా సత్యాన్ని అన్వేషించి వాళ్ళు క్లాసుకు వస్తారు వెళ్తారు నచ్చుబాటు కావాలనుకున్న వాళ్ళు ఇంకో మార్గం చూసుకోవాల్సి ఉంటుంది వేదాంత విషయంలో ఎందుకంటే ఎవరి యొక్క అభిప్రాయాన్ని శాస్త్రము లెక్క చేయరు సో ఈ విధంగా తన ఈ మూర్తిని ఆరోపించుకున్నాడు ఈ మూర్తియే యథార్థము ఇదే నా స్వరూపము అని వీడు అనుకుంటున్నంతసేపు వీడికి ఆత్మ తెలియబడకుండా మిగిలిపోతుంది తెలియకుండానే ఉండిపోతుంది ఎప్పుడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేడో అప్పుడు వీడికి ఈశ్వరుడు తెలియడు జగత్తు కూడా తెలియదు జగత్తు సత్యం ఎందుకో తెలుసుకున్నాండి జగత్తు సత్యం అయితే కానీ ఈ మూర్తి సత్యం కాదు జగత్తు సత్యమైనప్పుడే ఈ మూర్తి సత్యమవుతుంది అందుకే జగత్తుతో తన వేసుకుని ఉంటాడు నేను బ్రాహ్మణుండి అంటాడు అంటే జగత్తులో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుభ్రం ఉండాలి ఆ విభాగం సత్యమై ఉండాలి అప్పుడు వీడు బ్రాహ్మణుడు అవుతాడు లేకపోతే అది మిక్స్ వీడు బ్రాహ్మణత్వం కూడా మిక్స్ అవుతుంది కదా కాబట్టి జగత్తు గురించి వీడికి తెలియదు జగత్తు సత్యం అంటాడు విద్వైతవాదులు జగత్తు సత్యం ఉంటాడు తర్వాత ఈశ్వరుడికి ఎంత్రోపోమార్ఫిక్ గాడ్ అని తనకంటూ ఒక మూర్తిని తనకు వీడు ప్రతిష్ఠించుకున్నాడు కదా తన ఒక మూర్తిని ప్రతిష్ఠించుకున్నవాడు ఈశ్వరుడికి ఏం చేస్తాడు ఓ మూర్తిని ప్రతిష్ఠిస్తాడు ఒక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క మూర్తి కొత్త మూర్తిని ప్రతిష్ఠించుకుంటూ పోతాడు సో కొంతమంది మల్టిపుల్ మూర్తుల్ని ప్రతిష్ఠిస్తూ ఏదో ఒక రకం మూర్తి దీంట్లో ఈ డ్రెస్సు వేసుకుని వాడు కొత్త కొత్త డ్రెస్సులు వేస్తాడు ఫ్యాషన్లు వేస్తాడు హెయిర్ స్టైల్స్ మారుస్తాడు తన గురించి తాను అలాగే ఆభరణాలు ఇత్యాదులు కూడా కొత్త కొత్తవి మారుస్తాడు అలాగే తన మూర్తికి తాను ఎలా చెలవలు పొలవులు కొత్త కొత్తవి పెట్టుకుంటూ పోతాడో ఆ దేవుడి యొక్క మూర్తి కూడా కొత్త కొత్తవి పెట్టుకుంటూ పోతాడు సో ఈ విధంగా అధ్యానంలో మనిషి ఉండి తనకంటూ ఒక మూర్తిని ఆరోపించుకుంటాడు ఈ టాపిక్ నేను మళ్ళీ మళ్ళీ ప్రస్తావన చేస్తాను మీరేం చేస్తారంటే ఇప్పుడు నేను పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఏదో ఛాతస్థంగా ఒక వాగు వాగాను ఈ మూర్తి అంటే ఏమిటో మీకు బాగా తెలియడం కోసం ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు నేనేమంటానంటే మూర్తి గుర్తుందా అంటాను అప్పుడు మొత్తం ఇప్పుడు నేను వాగిన వాగుడంతా మీకు గుర్తు రావాలి మళ్ళీ నేను కంఠం నేర్పట్టిట్లా మళ్ళీ అంతా చెప్పక్కర్లేకుండా తెలిసిపోయింది స్వామీజీ మీరు ఇంకా విచారం చేస్తూ మీరు ముందుకు వెళ్ళండి నేను బ్రాహ్మణాక్ష తెలిసిపోయింది స్వామీజీ మనకు అర్థమైపోయింది సో ఆత్మని అవిద్యాధ్యారోపిత ప్రత్యయ విషయం ఈ ఉండే మసాల విషయం ఏమిటో తెలిసిన ప్రత్యయం అంటే మనోవృత్తి ఒక ఐడియా అంతకంటే వేరేం లేదు ఇప్పుడు నేను బ్రాహ్మణుణ్ణి అంటే బ్రాహ్మణుడు అంటే అది ఏదైనా ఒకటి ఎర్రగా బుర్రగా అలా ఉళ్ళంతా ఆవరణ చేసి పట్టేసి ఉంటుందా ఆమదం జిడ్డు పట్టినట్టుగా ఏమైనా అలా ఏముండదు ఒక ఐడియా అంతే ఒక ఐడియా ఐడియా వీడికి ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఏమైనా విచారం చేసి పట్టుకొచ్చాడా అబ్బే ఎవడో చెప్పిందా పట్టుకున్నాడు ఒక సందర్భంలో ఆ కర్మ నిమిత్తం ఆ కర్మ చేయడానికి అది ఉపయోగపడుతుంది ఆ స్థాయిలో అది ఓకే మేము దాన్నేం కాదనం లేదు ఆ స్థాయిలో ఓకే కానీ ఆత్మస్వరూపమే అది అంటే మాత్రం అంగీకారం అవ్వదు ఆత్మని అవిద్యాధ్యానకు శంకరులు దేనిని కాదనలేదు ఆయన ఏమన్నారంటే ఇదంతా కూడా అవిద్యాదశ ఎందు మాత్రమే ఉంటుంది అంటున్నారు మేము అవిద్యాదశిని కొంతకాలం అటుపెట్టుకున్నామంటే మీకేం అభ్యంతరమే ఉంది మీరు అటుపెట్టుకోవచ్చు కాదండి మాకు అవిద్య ఇన్ఫ్ అండి మేము విద్యలోకి వస్తా ఉంటే మరి ఇదంతా కూడా విద్య పెట్టాల్సి ఉంది ఆయన ఇది ఎన్ని కాదనలేదు సర్వాన్ని సమీకరించుకుంటూ పోయారు శంకరుడు అంచేతనే ఆయన ఉన్నారు సర్వాన్ని సమీకరించారు నువ్వు ఇటుగా నువ్వు అటుకు అన్నవాడు జగద్గురువు కాడు అందరినీ సమీకరించుకుంటూ పోయారు కర్తభోక్త అన్నవాడిని సరే కానివ్వ నువ్వు కర్తభోక్త అని అనుకుంటున్నావు ఈ కర్మ చేసుకో కర్మయోగాన్ని అనుష్ఠించు గోతృత్వాన్ని విడిచిపెట్టు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆ మాటే చెప్పారు ఆయన కూడా ఒక చిన్నది గుర్తుపెట్టుకుంటే మంచిదమ్మా కర్తృత్వం యథార్థం అని నీకు అనిపిస్తోంది కానీ అది కూడా యథార్థం కాదు ఎప్పటికైనా నువ్వు అక్కడికి చేరుకుంటే మంచిది అని ఒక చిన్న రైడర్ ఒకటి పెట్టారు ఎందుకంటే సెకండ్ క్లాస్లో బెస్ అయినవాడు అదే గొప్ప అనుకోకూడదు ఫస్ట్ క్లాస్ అనేది ఒకటి ఉన్నది తెలుసుకుని ఉంటే మంచిది ఆ రైడర్ పెట్టారు అది కూడా ప్రేమతో పెట్టారు కంగారు పెట్టలేదు ఎవరిని రా నువ్వు కూడా ఆత్మస్వరూపు నువ్వు వచ్చి మాతో జాయిన్ కామని అన్నారు కానీ దూరం ఎవరిని పెట్టలేదు అందుకోసం జగద్గురువులు అయ్యారు జగద్గురు ఎవరినైనా ఒకరిని దూరం పెడితే జగద్గురువు అవ్వడు వాళ్ళు వచ్చి మనల్ని జాయిన్ అయ్యారా లేదా అన్నది పాయింట్ కాదు జగద్గురువు ఎవడంటే ఇప్పుడు బ్రిటన్ నుంచి ఒకడు వచ్చాడనుకోండి రా నాన్న నువ్వు కూడా ఆత్మస్వరూపుడు వేరా నీకు నేను ఏమైనా చేయగలనా అంటే వాడు జగద్గురువు అవుతాడు తప్ప అరే నువ్వు మ్రేక్షుడివి దూరంగా ఉంటే వాడు అవుతాడు కాబట్టి శంకరుడు జగద్గురువులైన ఆయన ఈ అవిద్య అనే ఒక బాక్స్ ఒకటి పెట్టి మీరందరూ ఈ బాక్స్లో ఇమ్మడ ఉంటారు మీరందరూ మా అని వాళ్ళని కలుపుకున్నాడు ఆయన అవిద్యాధ్యారోపిత ప్రత్యయ విషయం కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని ఐడియాస్ తప్ప వాస్తవం కావు కాబట్టి ఈ మూర్తులు మీరు ఏదైతే అంటున్నారో ఈ మూర్తికి కావలసిన స్ట్రక్చర్ ఎక్కడి నుంచి వచ్చింది ఐడియాస్ ఈ ఐడియాస్ యథార్థమైతే సత్యమే కానీ ఈ ఐడియాస్ అయథార్థములు కాబట్టి అజ్ఞాన కల్పితములైనటువంటి ఐడియాస్ ఆ మూర్తి ఈ మూర్తిలో క్రియాకారక ఫలాత్మకం నేను కర్తను తన ఎందుకు కర్త ఉంటుంది ఆ మూర్తిలో కర్తన్నవాడు క్రియల్ని చేసుకుంటూ పోవాలి చికీర్షు వాడు కర్తై క్రియలను చేయడం నేను వంటవాడిని అన్నాడు అనుకోండి వంట వండుతూ ఉంటాడంతే నేను వంటవాడిని అంటే వంట వండుతూ ఉంటాడు ఇప్పుడు ప్రస్తుతానికి వండకపోయినా ఇంకో గంట ఐదు రోజులు మొదలు పెడతానంటాడు మొత్తానికి ఆ క్రియతోటి కలిసి ఉంటాడు ఎప్పుడైతే మీరు కర్తనే అనుకున్నారో క్రియా సంబంధం ఏర్పడిందో మీరు ఒక కారకం అయిపోయినారు క్రియను నిర్వర్తించే దానికి కారకము అనిపారు నేను కర్త అనే ఇప్పుడు ఈ క్రియని చేయాలి కాబట్టి కర్మకారకములు కరణకారకములు ఇప్పుడు కుక్ నేను వంటవాడిని అనుకుంటే వంటవాడు ఎప్పుడైనా మీరు చూస్తుంటారు వంటవాడు ఎలా ఎలా వస్తారు పూర్వకాలం గరిటె పెద్ద గరిటె పెద్ద గరిటె అంటే మిఠాయి వండడానికి గరిట అది ఇళ్లలో ఉండదు ఇళ్లలో కిసరిత గరిట ఉంటుంది అతను పెద్ద గరిటె తెచ్చుకొని వస్తాడు మిఠాయి గరిటె పులుసు పులుసు కలపడానికి ఒక గరిట ఈ రెండు గెరిటలు బుధాన్ని పెట్టుకుంటాడు చెప్పండి ఎక్కడ వంటశాలని వస్తాయి కాబట్టి అవి కారక్రములు అవి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా పుస్తకం పెట్టుకుని వెళ్తాను నా సంధ్యలో పుస్తకం ఉంటుంది ఏట్రా పుస్తకం ఇప్పుడు పుస్తకాలు మోయడమే పని బతుకంతా పుస్తకాలు మోయడమే శ్మశానానికి వెళ్ళేప్పుడు కూడా ఓ నాలుగు పుస్తకాలు ఆ పాడి పెట్టుకుని పోతాయి అక్కడ ఎవరికైనా ఉపయోగపడతాయేమో ఇంకా ఆహా అది అడిగినట్టుగా ఉంటుంది ఎప్పుడూ పుస్తకాలు పోయినమే పనికి ఎందుకంటే అవి కారకములు ఓ ఫలం ఈ కర్మ చేస్తే ఇప్పుడు వైదికుడు ఉన్నాడనుకోండి దర్భకట్టేదో పట్టుకుపోతూ ఉంటాడు అక్కడికన్నా అలా కర్మలు చేసినట్లయితే అది కారకం కర్మలు చేస్తే ఫలం స్వర్గాది ఫలం లభిస్తుంది ఇదంతా కూడా మూర్తిలో అంతర్గతమై ఉంటుంది ఆ మూర్తి అని చూడండి దాంట్లో క్రియాకారక ఫల అవన్నీ ఆ మూర్తి యొక్క స్ట్రక్చర్లో ఉంటాయి ఫలాత్మకం ఫలరూపం ఇచ్చ ఈ మూర్తుని చూసారా ఇది దీని సారమెట్టిది అంటే అవిద్యా ప్రత్యయ విషయం అది దాని సారము అంటే అవిద్యా జ్ఞాన విషయమి యావత్ అది అజ్ఞానంలో విషయమైన అంటే వాడు నేను ఈ ఈ ఫలానా పర్సన్ వ్యక్తిని ఈ ఫలానా పర్సన్ని అనుకున్నాడే ఆ మూర్తి తనపై తాను ఆరోపించుకున్న మూర్తి గలదే అది జ్ఞానంలో విషయమైతే సత్యం ఆ మూర్తి గురించి నాకు తెలుసు అంటే నా తెలివిలో అది విషయమైనది ఇప్పుడు ఆ తెలివి యథార్థం అనుకోండి మూర్తి సత్యం కానీ అది యథార్థం కాదు అవిద్య అజ్ఞానము ఎందుకంటే వీరి స్వరూపము ఆకాశము వలె హద్దును లేనిది ఒక మూర్తి కాదు వీడి స్వరూపం కానీ తనని తాను అలా గడ్డ కింద మూర్తి భవించి ఒక గడ్డ ఒక ముద్ద కింద తాను నిర్మించుకుని భావనాత్మకంగా అదే తానని వీడు భ్రమపడుతూ ఉంటాడు కాబట్టి ఈ మూర్తి అవిద్యా ప్రత్యయ విషయం దీనికి ఉదాహరణ ఎలాగంటే రజ్వామివ సర్ప అక్కడ త్రాడున్నది వీడు దాన్ని పాము అంటాడు అక్కడ పాము లేదు కానీ పాము యొక్క రూపాన్ని ఒక మూర్తిని వీడు తయారు చేశాడు ఎలా తయారు చేశాడు మనస్సుతో తయారు చేశాడు మనస్సులో ఆ మూర్తిని నిర్మాణం చేయడానికి కావలసిన సమాచారం అంతా సిద్ధంగా ఉంది అదంతా వాడి బుద్ధి ఉంది ఆ స్మృతి రూపంగా ఉన్నది స్మృతి రూప పరత్ర పూర్వదృష్టాల్లో భాస అనే అధ్యాస యొక్క నిర్వచనం స్మృతి రూపంగా ఉంది సో పాము అంటాడు ఈ అక్కడ పామేం లేదు కానీ పాము అని ఒక మూర్తిని తయారు చేసి దాని మీద అధ్యారోపణ చేశాడు ఏమంటే ఆ తాడు మూడు అడుగులు పొడుగుంది వీడంటాడు ఆ ఈ పావు ఎంత పొడుగ్గా ఉందో అంటాడు పావు మూడు అడుగులు పొడుగుందంటాడు ఈ మూడు అడుగుల పొడుగు ఎక్కడి నుంచి వచ్చింది పాముకి వీడు వీడు ఆ మూర్తిగా ఆ కల్పన వీడు చేసుకున్నాడు అలాగే ఇంకా ఏమంటాడంటే పాము సాధారణంగా తల దగ్గర దొడ్డుగానూ తోక సన్నంగానూ ఉంటుంది కానీ ఈ పాము తలా తోక ఒకే రకంగా ఉన్నాయి బహుశా ఇది రెండు తలాల పాము అంటాడు ఇది తాడు చూస్తూ రెండు పాము సో తాడంటే పలుపు తాడు కొంచెం దొడ్డు తాడు అన్నమాట అది హావనుకుంటూ అది రెండు తలాల పాము పావు రెండు తలల పావు వీడు ఎప్పుడైనా చూశాడా చూడలేదు రెండు తలల పాము నేను ఎప్పుడూ కలదు మీరు ఎప్పుడైనా చూశాడా కానీ ఎవడో రెండు తలల పావు దానికి రెండు తలలు ఉండవు అది ముందుకి పాకగలదు వెనక్కి పాకగలదు దాన్ని వీడు రెండు తలలను ఉత్ప్రేక్ష చేస్తాడు తర్వాత ముందు వెనక సమానమైన ఒడ్డు కొడుకు ఉంటే రెండు తల ఎక్కడో విన్నాడండి రెండు తలల పావుని రెండు తలలను ఉత్ప్రేక్ష చేస్తాడు అక్కడతో ఆగదు పాము సాధారణంగా నొన్నగా ఉంటుంది పాము కదా పాము నున్నగా ఉంటుందండి అదే ఈ పాముకి పులుసులు ఉన్నాయి ఫైబర్స్ ఉన్నాయంట ఫైబర్స్ అంటే ఇవి ఆ పీచులో పీచు పీచు పీచుకున్న పాముంటుంది స్కేల్స్ ఆ ఫైబర్స్ ఫైబర్స్ తాడుకి ఫైబర్స్ ఉంటాయి అంటాడండి ఫైబర్స్ ఉంటాయి ఈ తాడు పాము సాధారణంగా స్మూత్గా ఉండాలి కానీ ఈ పాము మటుకు ఫైబర్స్ ఫైబర్స్ ఉంది అంటాడు మూర్తి ఆ మూర్తి అంత వీడు మనస్సు ప్రత్యేక మనస్సులో చేసుకున్న కల్పనలే సాధారణంగా పాము ఒకటే ముద్ద ఉంటుంది కానీ ఈ పాము ఏదో జడ కట్టినట్టుగా మూడు జడల కింద ఉందంటాడు త్రీ త్రీ త్రీ స్ట్రాన్స్ ఉన్నాయి ఈ పాముక అంతా పామే అలాగే ఉంది వీడు మూర్తది రజ్జువునందు సర్పము యొక్క మూర్తిని వీడు ఆరోపించినప్పుడు పరిస్థితి ఎలా ఉందో తనయందు తాను ఆరోపించుకున్న మూర్తి ఎందు కూడా అదే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఏం చేయాలి తదుపమర్దనార్థమాహా దానిని ఉపమర్దనం చేయడం అంటే దానిని డిమాలిష్ చేసి అసత్యాన్ని పట్టుకు వేలాడుతూ దాన్ని డిమాలిష్ చేసి ఇవ్వాలి దాన్ని భద్ర అలాగా అట్టి పెట్టకూడదు ఇప్పుడు ముగ్గురు నడిచి వెళ్తున్నారు కాలి బాట నడిచి వెళ్తుంటే పావు కనపడింది హఠాత్తుగా కొంచెం మసక చీకటి పావు కనపడిన వెంటనే ఒకడు అరే కర్ర ఎక్కడ కర్ర ఎక్కడని కర్ర కోసం పరిగెత్తాడు పావును కొట్టడానికి రెండో వాడు పావు మంత్రాలు పఠించడం ప్రారంభించాడు వేదం చదువుకునేప్పుడు అలా ఉంటుంది వేదం చదివేవాడికి అందులో అర్థంతో సంబంధం లేకుండా శుభ్రంగా వల్లించేసేవాడికి ఎలా ఉంటుందంటే ఆ పట్టుదల అలా ఉంటుంది పావు మంత్రాన్ని చదివేస్తాడు పావు ఉన్నాయి మంత్రాలు అన్నింటికీ ఉంటాయి